చిట్ నా దివానికి ఆచర్యకరే నడిపించి నాది పరిశుభాత్మ సహాయం నడిపించండి నా దివా ఇంతమంది చూడలేక ఉన్నారు హల నా దివానికి మాకు తలంపు ఆలోచన ఉంది సంపద నెరవేర్చుకోండి ప్రతి ఆట దా కలిసి హళలి నాదివా మీ పోలిగా మార్చామని ప్రార్థించాము నూతన దినం ఇచ్చే నూతన విషయంలో నూతన క్రిపా మీద క్రిప పెట్టి పరిశీలించని ఆటగిదాలు కాల్ చేసి ప్రభాని రాకడంతో సమీప జిల్లాలున్నాం ప్రభాని రాకడంతో రోగుణశకర త్వరగా సిద్ధపడ సాయం సిద్ధపడాలి ఇతరులు సిద్ధపడాలా మీరే సాయకుడిని నడిపించే మనిస్తున్నాం ప్రసమి ఉండాలని పరవసించాలని ెలా కను మరుగైన శాశ్వత జీవము పొందాలని తగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని తగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురేయ పరవశించాలని భూమి అంతా తిరిగి జగమంతా నడచ్చి నీ జ్ఞానమునకు స్పందించాలని నాకున్నవన్నీ యూ సమస్తం ఎచ్చించి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 నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నీరు చేస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి శాశ్వత జీవము పొందాలని అలలెన్నో రేగిన శ్రమలెన్న వచ్చిన చిరమువచ్చి సహించాలని అలలెన్నో రేగిన శ్రమలెన్న వచ్చిన చిరమువంచి సహించాలని వేదన బాదలు గుండెలు పిండినా పిండిన నీ దుసిలువేయాలని నా గుండెకోబెలలోనా నిన్నేనే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలలో నాతోడి శ్వాసము విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురేయి పరవశించాలని నింగి నెలా కను మరగైనా శ్వాశ్వత జీవము పొందాలిస్తుతి గోత్రపు సింహమాత్మీయ ప్రగతి స్వాదీనమా యోధస్తు గోత్రపు సింహమా ఏసయ్యా నా ఆత్మీయ ప్రగతి నిస్వాదీనమా నీవే కదా నరాధనా ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనాస్తుతి ఆరాధన నీవే కదనా ఆరాధన ఆరాధనాస్తుతి ఆరాధన ఆరాధనాస్తుతి ఆరాధన యుద స్స్తుతి గోత్రపు సింహమా య్యా నాత్మీయ ప్రగతి నీ స్వాదీ నమ నీ ప్రజలై రాజమాచిందినీ వేననీ అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెం అదికై రాజ్ఞ మార్చింది నీ వేననీ అహమును అనచి అధికారులను జేసిన నీకు అసాధ్యమై నదే మున్నది అసాధ్యమై నదే మున్నది అసాధ్యమై నదే మున్నది ూద స్తు సింహమా ఏసయ్యాత్మయ ప్రగతి నిస్వాదీనమా యూద స్తుంహమా ఏసయ్యా నాత్మీయ ప్రగతి నిస్వాదీనమా నీతికిరణ నాదికుల నిననీ అనతికా ప్రదమా ఫలముగా పక్వరచినీకు నీ నీతి క్రాలకై నాదికు దెసలని అనతి కాల ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏ మున్నది అసాధ్యమైనది ఏ మున్నది అసాధ్యమైనది ఏ మున్నది అసాధ్యమైనది ఏ ఏయ్యా నాత్మీయా ప్రగతి నిస్వాదీనమా యు స్ గోత్రపు సింహమా ఏసయ్యా నాత్మయా ప్రగతి నిస్వాదీనమా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనీ అత్యున్నతమైన సింహాసనమును నా కిచ్చుటలో నీకు నీ వార సత్వముకై నా జయము కోరింది నీవేనీ అత్యున్నతమైన సింహాసనమును నా కిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది సాధ్యమైనది ఏ మున్నది అసాధ్యమై నది ఏ మున్నది అసాధ్యమై గోత్రపు సింహమా ఏసయ్యా నాత్మీయ ప్రగతి నిస్వాదీనమా నివే కదనా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనాస్తుతీ ఆరాధన నీవే కదనా ఆరాధన స్స్తుతి ఆరాధన ఆరాధనా స్తతి ఆరాధన యూద స్స్తుతి గోత్రపు సింహమా ఏ సయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యోదా స్తు గోత్రపు సింహమా ఏ సయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా అల్ అ ప్రైజ్లాడ్ బారైజ్లాడన్న స్తతిం నామం దేవా అనుదినం దేవా అనుక్షణం దయతో కాపాడి కృపీచూనావు దయతో కాపాడినాపణీ చూపించి నావు నిన్ను నీ మరువనేస నిన్ను నీ చేదాని నామం, దేవా అనుదినం స్తీ చే నామం దేవా రక్షించీ పాపినై చేర్చి రక్షించి పాపినైయుండగనేము రక్షించీ దరి చేర్చి నావు నిం నీ మరువనేసు నిం నీ బీడువనేసుదానీ నామం దేవా అనుదినం స్ృతి చేమం దేవా అనుక్షణం సివే నాకు శరణం నీవే నాకుమాగం సిలవే నాకు శరణం నీవే నాకుమాగం నిన్ను నే మరువనేసు నిన్ను నే వీడవేసు స్తిని నామం దేవా అనుదినం స్దానీ నామం దేవా అనుక్షణం దేవా అనుదినం దేవా అనుక్షణం అలా వాక్యం మీరే మాత్రం మీరు మాట్లాడండి నా దీవం మీరు మాట్లాడే దేవుడు అండి జీవం కల దేవుతాండి మీరు కూడా దేవుడు అండి నా దీవానికి మాత్మీ తెరవండి హరలియా నా దీవానికి మా మనసు తొలగి మీ మనసు దయచని హరలియా పరిశుద్ధాత్మని మీద సరస్వతి నడిపేసి వాగ్దం చేసి ఆ వాగ్ద్యంతో సాధించని పరిశుద్ధాత్మని నడిపి దయచేసి ప్రతి ఆటగా తీసేయమని వాక్యం మీద నడిపితే ఈ వాక్యం మా ఉదయం ఉండాలా అలాంటి జీవించాలా ఇష్టప్రభ మీరే మాకు తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను చదవాల బ్రదర్ వన్ బై వన్ లేదా నువ్వు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు ఎలయనగా ఎనగా నేల నుండి నీవు తీయబడివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తారు ఆదమ్మము ఏం చేసినాడు పాపం చేసినట్టు ఆ ప్రభు ఏం చేసినాడు మనుషులు తన సాహసం తి ప్రేమిస్తాను చేసుకున్న మనిషిని అలా కానీ ఇక్కడ చూస్తాను ఏదో వాళ్ళు లేదా ఏం చేసింది సర్పంచర వాళ్ళు కనుక దేవుడు ఎంతో కోరుతున్న ఎందుకు చేసిన మనుషులు అంటే మనిషితో ఉండాలా కోరుకున్నాడు కానీ వాళ్ళ సవాసం అక్కడ పడగొట్టుకుని దేవుని ఒక కోపం ఇక్కడ ఇక్కడ నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం అలా నేలకు పవర్ అంటే భూమిలో అప్పవరకు నువ్వు చెమట కార్చి ఆహారం తిందురు అప్పుడు దగ్గర వాళ్లకు కష్టం లేకుంటే ఎప్పుడు పాపం చేస్తు అక్కడ ఏమంటే శ్రమ వచ్చేసింది అలా కష్టపడి నేరకు పోయి చెటా కారిను హారం తిందునని మన ప్రభు సెలవిస్తుంది ఇక్కడ అలా చదువు నేల నుండి నీవు తీయబడి అలాబడి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను అలా నేను మన్నే కనుక తిరిగి మన్నైపోతావని దేవుడు అక్కడ సెలవిచ్చను హలగా అంటే దేవుడు ఒక ఊపిరి ఎక్కడ పోవాలా ఆత్మ మళ్ళా దేవుని దగ్గర ఊపిరి దేవుని పోవాలా ఇక్కడ మన్ను గలగా నువ్వు మన్నులా కలుపుతోని ఇక్కడ ఆదాముకు సెలవిస్తుంది ఇంకా చదువురా ఆదాము తన భార్యకు అవ్వా అని పేరు పెట్టాను చదువు ఏలై అనగా ఆమె జీవము గల తల్లి జీవం గల ప్రతిభాని తల్లిని ఇంకా దేవుడైన యహోవ ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించను అలాగే ఆ చర్మం చొక్కా ఇక్కడ చూస్తే ఆ ఇక్కడ చూసే సింటే ఇక్కడ చూస్తే ఒక ఒక చర్మం అంటే ఒక పశు చర్మం తొడిగించినట అంటే అప్పుడక పాపం ఎరిగే వ్యక్తి పాపం ఎరిగే వ్యక్తిలే అప్పటిదాకా వీళ్ళు ఆత్మ సరిపరు ఒక చిన్న పిల్లలక కనుక పాపం ఎరిగే వ్యక్తి కనుక అప్పుడు ఇలాగ పాపం తెలిసిన దేవుడు ఏం చేసిన బలి బలి అక్కడ చూసే బలి చూసి ఏం చేసిన ఒక చర్మంని ఆ వాళ్ళకి ఏం చూస్తే ఇక్కడ స్కిన్ అండ్ ది క్లాట్ అండ్ దేసి వాళ్ళకి ఏం చేసినట్టు ఒక చర్మం తొడిగించినట్ట పాపం తెలిసిపోయినని ఇద్దరిని చూడండి అలా మనం ఈ కాలం ఉంటే పాపం చేసినా ఏది చేసినామని తోషిస్తాం కానీ అక్కడ మీ దేవుని ప్రేమ కనిపిస్తుంది అక్కడ దేవుడు మళ్ళా దగ్గరికి వాళ్ళకి తీసుకుంటున్నాడు అనలియా దేవుడు ఒక ప్రేమ ఆది కాలం నుంచి ఎట్లా ప్రేమ ఉంది అన్న ప్రేమ స్వరూప దేవుడు కనుక దేవుడు మళ్ళా దగ్గరకిసి వాళ్ళకు ఒక చుక్క తొలగించినడు అని ఉన్నది ఇక్కడ అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అలా మంచి చెడు అప్పుడక మంచిదే ఉన్న కనుక చెడు మనక కాబట్టి అతడు ఒకవేళ తీసుకొని తిని నిరంతరం దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేనో తోటలో నుండి అతన్ని పంపివేశను అంటే దేవుని సాహసంతో వాళ్ళు విడిపోయింటారు దేవుని యొక్క సాహసం విడిపోయింటారు కనుక అక్కడ ఆ దేవుడు ఏం చేస్తున్నాడు దేవుని ఒక సాహసం విడిపోయినాయి కనుక అక్కడ చూస్తే అలాగే దేవుని సాహసం మళ్ళీ జీవిస్తానికి ఏం చేస్తున్నావు ఆయన మళ్ళా దగ్గరికి ఇస్తాను మళ్ళా ఆయన మనకుమారుగా వచ్చిన్నాడు అలా అయితే ఆది కన్నా నాలుగు జుడు నాలుగు రెండు జుడు నాలుగున నాలుగు జుడు ఏబేలు కూడా తన మందలో తొలచూలున పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చాను ఏబేలు కూడా కనుపూర్టిలో తన వాళ్ళు తెచ్చాను యహవా ఏ అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అలా అక్కడ చూస్తే ఎందుకంటే పాపం పాపంకు ఏం కావాలా బలి కావాలా రసం చెందించాలా అల అది కయ్యంకు అర్థం కాలేదు కయ్యంకు అర్థం కాలేదు ఏ దేవుని ఆత్మసరంగా జ్ఞానం ధర ఏం చేసినాడు అది ఇచ్చినాడు ఎందుకంటే మనం చూస్తాం ఆదా అమ్మ వాకి ఏం చేసినాడు ఒక చిక్కాను తొలగించాడు అక్కడ బలి అయింది అక్కడ ఒక పశు బలి చేసి ఈ పాపం తెలిసినదని చేసి ప్రభు ఏం చేసినడు ప్రేమగా అప్పుడు ప్రేమగా అనిపించి వాళ్ళకి ఏం చిక్కాని తొలగించడు ఇప్పటి నుంచి వీళ్ళకి తెలుసు కనుక ఏం చేసినాడు దేవుని ఒక స్వాదంతో దూరైపోయినాడు అంటే ఇక్కడ చూస్తే ఆదమ్మ వాకు ఏమైంది ఇద్దరు పుట్టినారు కనుక ఒకడేమిది దుస్తు నుంచి ఒక కలిగి చూస్తాం కయ్యం ఇక్కడ ఒక ఆత్మగా ఒక పుట్టిన ఉంటాయి అయితే జుడు చదువులే కయూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కరీను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా అలా కయ్యిమ్కి ఎమ్మొచ్చింటే నిక్కల్ని కోపం పడి జుడు ఎప్పుడు ఆదము పాపం చేసిండ్రు ఆకో ఓ పాపమనే ఒక ఇతను మనచు లేకుంటే ఆ పవర్ ఆదమోలు వచ్చేసింది ఆదమోలు వచ్చి ఏం చేసిండు ఇక్కడ చూస్తే కైమ్లవి వచ్చింది కానీ ఏ బిల్ ఎట్లున్నాడు దేవునికి అంటే ఇద్దరి నుంచి ఏమి ఇచ్చిండ్రు ఒకటి సేద్వేర్ ఒకటి మంచి ఇక్కడ చూస్తే ఇద్దరు చూస్తున్నాడు కయ్యం కానీ నుంచి చూస్తుండ్రు అప్పుడు కోపంగా వచ్చిన్నాడు ఏమి ఇచ్చి కోపంగా అలా ఇక చూస్తే ఈ దినాల్లో ఏం చేస్తున్న ఏం బలి ఏర్పడితే తీసుకొని సరిగా ప్రార్థన చేస్తే దేవుని దగ్గర పోదు ఈ చూస్తే పోదు కనుక ఇక్కడ చూస్తాం మనం అలా అదే ఎక్స్పర్టర్స్ చూడు ఎక్స్పర్టర్స్ ఎక్స్పర్టర్స్టర్ ఫోర్ వర్డ్స్ ఎందుకనగా ఇంకను ఏడు దినములు నేను నలబది పగులను నలబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోహావుతో చెప్పాను ఏడో అధ్యాయంలో ఎన్నో వచ్చిన పరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి నా చెయ్యి ఐగుప మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రా నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించదను నిర్ధమకాండే ఉంది నిర్ధమకాండం నాలుగులో ఏడు ఓకే బ్రదర్ అప్పుడు యుహూవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగాని అది అతని చేతిలో కర్ర అయ్యను సారీట్రాదర్ ఎన్నో అధ్యాయం బ్రదర్ ఏడులా నిర్గమ్మ కాదమా ఏడు నాలుగు అదే కదా బ్రదర్ చదివింది ఫర్ మీ మాట వినదు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి బ్రదర్ దిత్యోపదేశం నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించదురు అందును బట్టి కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నేను త్వరగా నశింపజేయును ఐదో వచ్చిన చదవాలా బ్రదర్ డూ ట్రీ ఫోర్ చాప్టర్ వర్క్ మొర్ర పెట్టినప్పుడెల్ మన దేవుడైన యహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు ఇక్కడ చెప్తున్న మోసధరస్తున్నాడు ఇజ్రాయల్ పేరు మనం బొర్ర పెట్టగా మళ్ళీ దేవుని ఎవ మనకు సమీపం ఏ గొప్ప జనంకు దేవుడు సమీపం లేదు అలాది యొక్క మోసులుడు అలా అయం చే మోసకు మన ఇతర ప్రజలకు కాలాందేశం నడిపిస్తాను ఒక ఏర్పాటు చేసుకున్నాడు మోస యొక్క దేవుని ఒక ప్రతినిధిగా ఉన్న నీడలో అలాదిగా ప్రజలకు బలపరుతున్నాడు మోసే బలపరుతున్నాడు అంటే అక్కడ చూస్తే దేవుడు సమీపం అంటే మోసే ధర ఏం చేసిన మనకు సమీపం ఉన్నప్పుడు అక్కడ చూస్తే రైంకు సమీపం లేదు ఆయన బర్యారాధన లేదు అక్కడ చూస్తే ఆయన బర్యారాధన పోలేదు ఇక్కడ చూస్తున్నాడు మన బొరబెట్టినప్పుడు మనకు దేవుడు మన ప్రార్థన సమీపం వింటున్నాడని చెప్తున్నాడు ఇక్కడ అలా ఇష్ట ఆదవ బాబా చూస్తే ఏం చేస్తున్నాడు ఆయన దగ్గరని మనకు శవాసం కొడతానికి చూసి అక్కడ ఏం చేసిన పాపం ధర శవాసం పొడగొట్టుకుంటారు అలా తిరిగి ఏం చేస్తున్నాడు ఆయన భూలో ఇక్కడ మన మళ్ళా సాహసం చేస్తాము మన దగ్గర దేవుడు వచ్చినప్పుడు అలలియ మళ్ళా ఎలా ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఎలా మన దేవుడైన యహువ మనకు సమీపముగా మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు అలలియ ఏ దేవుడు ఈ సమీపము ఉన్నాడని ఒక ప్రశ్న వేస్తున్నాడు సమీపం ఉన్నాడా మనకే సరే అంటే సమీపం లేరు అలా చెప్పండి అలా చూస్తే ఇక్కడ చూస్తే అదే చూడు యుహాన్స్ వార్త బ్రదర్ యున్ చాప్టర్ ఫోర్ ఫోర్ ఇక్కడ జూన్ నైన్టీన్ ఫోర్త్ చాప్టర్ అంటే నాలుగు ఆయ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పాను దేవుడు ఎంత ఈ సమరస్థికి ఏముంది మెస్సే అవుతుంది ఆశ ఉంది చూడండి ఆయన ఆశ ఉంటే తప్పకుండా మనకు కలుసుకుంటాడు కనబరుచుకుంటాడు ఆయన మనకు ఆశ ఉంది ఇక చెప్తాది అలా ఏదైనా నన్ను అడుగుతున్నాయో మీకు మాకు సాంగత్యం లేదు సవాసం లేదు కదా అయితే దేవుడు కుమారుడుకు వచ్చి ఎంత సమీపంగా ఉన్నాడు ఇక్కడ సమరస్తికు కానీ సమరిస్థితి ఏంది గ్రహించలేదు ఎందుకంటే ఆమె ఏం చేస్తే ఇంకా యేసు ప్రభు గుర్తి లేవు ఇక ఇప్పుడు చూస్తే ఆత్మీయ ఇజ్రాయల్ సరిగా ఉంటే దేవుడు సమీపం లేదు వాళ్ళంటారు సమీపం ఉన్నారా కానీ సమీపం లేరు ఇక్కడ చూస్తాం వాక్యం ఆ అందుకు యేసు నీవు దేవుని వరమునకు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అది ఎరిగి దేవు వరం అడుగుతే నువ్వే ఆయనకు అడుగుదురు అని చెప్తున్నాడు ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పాను అలా ఏం చేయాలంట జీవజలం అని అడగాల అలా చెప్పంటే ఎవరి నా మీద విశ్వాసం పెడతా అనే కడుపులోనూ ఊటెల్స్తానని ప్రభు చెప్ప జీవజలం అడుగును అయితే చూపడా అప్పుడు స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది ఈ బావి లోతైనది చేదుకున్నకు నీకేమీ లేదే అలా అది హెచ్చ ఈ కళ్ళు చేసి సరిక చూస్తుంది నా దగ్గర అన్ని చేస్తాను నీ దగ్గర ఏమీ లేదే అంటే ఇక్కడ అడగాలమనే అంటున్నాడు అడుగుతానికి ఇస్తా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ శ్రమ కానీ ఏమి చూస్తుంది ఈ బావిని చూస్తుంది కానీ అసలున్న జీవ జీలనే వేసు ప్రభుత్వమే ఆత్మీకళలు చూడలేకపోతుంది దొరుకును తాను కుమార్లను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మా మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అంటే యూజ్ నుంచి ఇది కదా యాకోబు అంటే నువ్వు గొప్పవాడా అడుగుతుంది అక్కడ చూస్తే మాకిచ్చిన బాయ్య యాకోబు మా మేము దహం తీస్తాను మా పసు పసు దహం తీస్తాను ఇది మాకు ఇవ్వబడింది కానీ దానికంటే నువ్వు గొప్పవాడా అని యేసు ప్రభుత్వం చెప్తుంది కానీ ఏసు ప్రభు సమీపం ఉంది స్థితిలో ఉంది అలా ఈ రోజు చూస్తే చాలా మంది చర్చకుపోతుంది దేవుని వాక్యం గ్రహించే స్థితిలో ఉన్నారు అలా లియా పోతు వాళ్ళు ఏమైంది శరీరంగా ఆరాధన చేయాలా రావాలా కానీ ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ సమరిస్తీలు మాట్లాడుతున్నాం ఎట్లా ఆరాధన చేస్తే దేవుడు ఎట్లా కోరుకుంటున్నావు ఆయన కోరిక ఇక్కడ చూపిస్తుండ్రు సమరస్తికు అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును ఆ స్త్రీలు చెప్తున్నాడు ఈ నీళ్ళు తాగే వాళ్ళు పత్తి దహం పొందను అలా చూస్తే చూస్తే ఈ లోకమైన దహంలో ఉండే ఈ లోకమైన షరిక దహన దహంలో మనం మునిగి ఉండే కానీ ఈ నీళ్ళు తాగు మళ్ళీ దహం లానే లేదు సమలని శాంతి లేని జీవితంలో ఈ స్త్రీలు బి ఉంది కనుక నేనిచ్చిన నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పి కొనడు నేనిచ్చే నీళ్ళు ఎప్పుడువి దప్పి కొనడు అనలు ఈ నీళ్ళు తాగడం సమాధానం స్థిరంగా ఉంటది ఈ నీళ్లు మాత నేను వానికిచ్చిన నీళ్లు నిత్య వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను నేనిచ్చే నీళ్లు నిత్య జీవము అంటే నిత్య నేను ఇష్టానికి వచ్చిందని ప్రభు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు చదువు ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పిగొనకుండా చేదుకునుటకు ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా ఇప్పుడు అడుగుతుంది ఇప్పుడు ఏం చేస్తుంది యేసు ప్రభుత్వం సవాల్ మాట్లాడుతుంది అప్పుడేం వచ్చింది అలా నాకు దహం ఉంది కనుక రికం ఉంది ఆ శరిక దహంబి రాకుండా నాకు ఆ నీళ్ళు దచ్చి అంటుంది కానీ ఆత్మీయ నీళ్ళని అడుగుతలేదు ఇక్కడ ఇంత దూరం రాకుండా ఈ కుండ పట్టుకుని రాకుండా దగ్గర నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను అలా పోయి నీ పెనిమిటికి తీసుకురావని ఏదో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా హలో ఆ యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్ పెనిమిట్టిండ్లు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితే పాపం బయటపడితే అప్పుడు ఆమె ఆత్మ తెరబడి ఆ స్త్రీ ఆత్మ తెరబడి అప్పుడు చెప్తుంది ఆమె అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రభక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము ఎరుసలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో ఇప్పుడు ఏమంటే ఆరాధించే స్థలం దేవుని ఆరాధించే స్థలం ఎక్కడ ఉందంట పర్వ అక్కడ ఏడుశంలో ఉన్నదని మీరు చెప్పు అయ్యా అని అనగా ఏసు అమ్మతో ఇట్లా నేను ఒక కాలం చెప్తున్నా ఒక కాలం వచ్చుచున్నది అంటే ఏసు ప్రభు మాట అయింది ఎందుక మళ్ళా నడిపిస్తాడు యేసు ప్రభు ఒక కాలం వస్తుంది ఆ కాలం ఈ పర్వతం మీద ఎరుశల్యములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము తండ్రిని నమ్ము అమ్మా అని చెప్తుండ్రా మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అలాది ఇక్కడ చూస్తే అలాది ఆ కయూ ఏం చేసిన దేవుని ఒక బలియ అక్కడిచ్చిన కనుక ఆయన శరీరం ఇచ్చిన దేవుడు ఆయన తీసుకుని ఏ బలం ఇచ్చిండు ఆత్మాసన బలి ఆయన ఆత్మాసర అంటే రత్ పాప సమత్ పొందాలా అలాది ఎట్లా పాపం వచ్చిందంటే ఆదమ చేసింది ఆ సర్బంధాల పాపం నుంచి వాళ్ళు బయట తోసిపడి దేవుని యొక్క సవాసం వాళ్ళు దూరం అయిపోయిన మళ్ళా తిరిగి ఏం చేస్తుంది దేవుడు మనకు సవాసం దేవుడు మన తిరిగి వచ్చిండు ఇక్కడ చూస్తే సమలిస్తులకి చూస్తే ఇక్కడ చెప్తున్నాడు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము కలుగుతున్నది వస్తుంది కలుగుతుంది అయితే యధార్థముగా ఆరాధించు ఆత్మతోను సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చి వచ్చి అది వచ్చితే ఉన్నది వచ్చిన్నది హలో ఏమంటాడు ఆత్మతో సత్యంతో ఆత్మ పొందుకోవాలా సత్యం గ్రహించాలా ఆరాధించాలా ఇది దేవునికి ఇష్టం అంటే దేవుని దేవుడు ఏమంటు మనసులో కలుసుకున్న పోతున్నాడు అలలియా సావాసం అక్కడ ఉంది కానీ ఇంకా ఇక్కడ చూస్తే ఈ చర్చ్ డొమేషన్ చేసి పాస్టర్ దొమేసి వాళ్ళ మాట చేసి ఏం చేస్తుండ్రు వాళ్ళు దేవుని ఆరాధిస్తారంటుండ్రు వాళ్ళు కానీ వాళ్ళు దేవుని ఆరాధన వాళ్ళ దగ్గర పోతే లేదు ఇక్కడ చూస్తే మనం ఎట్లా గమనించాలంటే ఏషియా ట్వంటీ నైన్ థర్టీని పాత నిమ్మన్నా చెప్తాడు ఏషియా ఇక్కడ దేవుడు ఏసేదారా థర్టీ థర్టీ నైన్ వర్స్ ప్రభు ఇలాగో సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు ఈ ప్రజలు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు అలలియా ఈ ప్రజలు ప్రభు దగ్గరే పోతుంది కానీ నోటి నోటీ మాత్ర ప్రభు వాళ్ళ ఉదయంలో లేదు అలలియా నోటీతో పోతు అంటే శరీరంగా పోతు ప్రభు దగ్గర వచ్చుచున్నారు పెదవులతో నన్ను గణపరచున్నారు పెదవులతో గణపరుతున్న పాటలు పాడుతున్నారు ఆరాధన చేస్తున్నాడు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు అలది తన ఉదయం తన దూరం చేసుకోవాలంటే ఇక్కడ చూస్తే సమరిస్తాక ఏం చేస్తున్నాడు ఆమె స్త్రీలో వచ్చేస్తున్నాడు అలా సంబరిస్త్రీ ఏమంటారు నేను నీ విధంలో రావాల జీవజల్ల నేను నిన్ను ఎక్కువ కావాల మనుషుని అలా అక్కడ చూస్తే మన ఆ జీవజల పొందుకొని ఏం చేసింది అలా ఆ ఇస్త్రీ చూస్తే ఆ పొద్దుగల చూస్తే మనుషులతో భయపడే స్త్రీ మనుషులతో భయపడే రాత్రి వేరే మనిషి రాలేదు కానీ ఇంకా పగలతో మళ్ళీ మనుషులతో భయపడే స్త్రీ ఊరితోని భయపడే స్త్రీ పాపంలో జీవిస్తున్న భయం అలా భయపడే స్త్రీ ఎప్పుడు జీవజలం అడిగి పొందుకున్న తర్వాత పోయి ఏం చేసింది ఎక్కడని రోషం ధైర్యం నుంచి ఊరంతా చాటింది ఆ లలియా ఈ భయపడే స్త్రీ పగట్ పూట మెల్లగా తీసుకొని నీళ్లు పోయి తన కుండ తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం కనుక ఎప్పుడు జీవజలం పొందింది నా ప్రభుకి చెప్పింది చూడండి ఈయన నాకు ప్లీజ్ కాలా అని ఎప్పుడు చెప్పే ఏస ప్రభు చూపించింది ఆ ఈ వాక్యం నుంచి అడిగిస్తాడే మనం ఎప్పుడు జీవజలాన్ని పొందుకొని వాక్యం గ్రహించి మన లెక్కలని ధైర్యం వస్తుంది మన ఇతరులకు చెప్పగలం హలలీయా చెప్పే ప్రభు ఏం చేస్తు వాళ్ళకు కనుగొని వస్తున్నాడు ప్రభు ఆమె వెతకలే నశించాన్ని ఏం చేస్తున్నాడు వెతికిందని రక్షించి నశించిపోతుంది ఈ లోకం మీద నశించిపోతుంది వెతికించి బావి దగ్గర ఏం చేసినాడు హలలీయా ప్రభే మాట్లాడి ఏం చేసినాడు తను రక్షించుడు ఆ రక్షణ అంటే ఆమె చెప్తుంది మెస్సా వస్తే చెప్తాడంటది మెస్స కోసం ఎదురు చూస్తుంది కనుక మెస్స ఆయనకు దొరికిపోయినాడు మెస్సే ఆయన అభిశక్తి కూడా కనుక అలా లేక చెప్తుండడు కనుక దేవుడు దొరకను కనుక మనం మన ఆత్మసత్వంతో మన ఒక్క పాపం లేక మనం దేవుడు పరిస్థితి పరిస్థితి మనం ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాం మన ధర గొప్ప కారం చేస్తాడు అలా అయితే ఇక్కడ చూస్తే తీర్థనా చెప్తాడు తీర్థనకారు చెప్తుడు తీర్థన వన్ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్ చూడు బ్రా సెవెంటీన్ ఎయిటీన్ ఓకే యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు అలా ఆయన దగ్గర ఉంటే ఆయన క్రియలను క్రిప్ప చూపువారు తనకు మొర్ర పెట్టువారీ తనకు నిజముగా మొర్ర వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు అలా తన మొర పెట్టువారు ఇంత ముందు చూసి నువ్వు మొర పెడుతుండ్రు అలా గొప్పతనం మొర వాళ్ళు మానవ వీధులు చూసి మనం వాళ్ళ మానవ వీధులు చూసుకొని వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ జ్ఞానం ఇంకా జ్ఞానం లేక మేము మరిగి చేస్తాను దేవుడు ఏషియా ధర రోషం ద్వారా చెప్తున్నాడు ఏషియా గ్రంథంలో మనం ఆ థర్టీ ట్వంటీ నైన్ అంతా చెప్తాడు అలా లేదా మానవ వీధులు చూసుకునే కనుక నా దగ్గర కూర్చొని నేర్చుకునే కనుక చెప్తా ఇక్కడ చూస్తే తనకు మొరబెట్టే వరకు నిజంగా మొరబెట్టాడు నిజం అంటే సత్యం సాధి కనుక తన నిజంగా ఎవరు మొరబెడుతున్నాడు యో సమీపంగా ఉన్నాడు అలా కనుక మనం మన వాక్యం మనకు చూసి మనం మొరబెడుతున్నాం కనుక సత్యాన్ని గ్రహించి మొదబెట్టగా దేవుడు మనకు సమీపం ఉన్నాడు అలా లేకలిద్దరు అక్కడ ఉంటాను వాగ్నం చేసిన నమ్మకమైన దేవుడు కనుక మనం ఆయన నమ్మకం ఉండి పశుజీవించి మనం జీవించాలా అలా అక్కడ చూసే మోస ధర ఇదే చెప్తున్నాడు అలా లేనగా మనం మొరబెట్టుకు యువ మన సర్వం ఏ గొప్ప జీవనంకున్నాడు దేవుడు సమీపంగా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు తిరిగి మన కొత్త నిర్మాణం ఇట్లే జరుగుతుంది వాళ్ళ మానవ విధులు ఎక్కి పోతు ఏదో సండే పోవాలా చేయాలా ఆ ఒక్క పండుగ అయిపోయింది చెప్పంటే అసెంబ్లీలకు మనం ప్రేమంగా స్వార్థ చెప్పి ఈ సత్యాన్ని మన ప్రభు సమరిస్తూ ఎట్లా ఆకర్షుకున్నాడు మనం మీ సత్యం ఈ వాక్యం ద్వారా వాళ్ళు ఆకర్షించాలని మనం దేవుని సేవలో వాళ్ళ వల్ల వాక్యం దీవించగబడాలి ఆమె ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్ అయ్య నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థోతులు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం అంతా ప్రభ నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన ఆయన భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభ దివారాత్రముల తండ్రి నాయన నాయన నీ కంటి పాపవలే వలె కాచి కాపాడి ఈ దినముకు ప్రభా యొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ నీకే యుగ కలుగును గాక లెల్లుయ్యా తండ్రి ప్రభా ఇదిగో ప్రభా ఆదాము అవ గురించి మీరు మాట్లాడినారు ప్రభా కాబట్టి వాళ్ళని మాట వినకపోవడం వల్లనే ప్రభా మరణాన్ని కొని తెచ్చుకున్నారు ప్రభా శ్రమను కొందేకున్నారు ప్రాబ నాయన ఆ యొక్క తోటలో నుండి నీ సన్నిధిలో నుండి ఆయన నీకు సమీప సమీపంగా ఉన్న వాళ్ళు తొలగిపోయినారు ప్రాభ కాబట్టి ప్రభా ఈ రోజు మేము కూడా ప్రభా నాయనా తండ్రి నీ మాటకు విధేయత చూపించాలా అప్పుడే మీరు మాకు సమీపంగా ఉన్నారు ప్రభా నాయనా తండ్రి కాబట్టి ప్రభా ఎక్కడా నీకు నాయన అవిధేయత కనపరచకుండా నాయన నీకు తగినట్లుగా ప్రభా నీ అడుగు జాడల ఎందు మేము నడుచుకోవాలా ప్రభా నాయన నీ వాక్య ప్రకారంగా మేం జీవించాలా ప్రవర్తించాలా మేము ఇతరులకి బోధించాలా ప్రభా కాబట్టి ప్రభా నిన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ ఆరాధించమన్నావు ప్రభా కాబట్టి ప్రభ కాబట్టి నాయన మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలంటే నాయన నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు కావాలా ప్రభా అప్పుడే మాలో ఎలాంటి వేషధారణ ఉండదు ఎప్పుడు నాయన మా పెదవులు ప్రభా దగ్గరగా ఉంటాయి ప్రభా మా హృదయం నీకు దగ్గరగా ఉంటది ప్రభా కాబట్టి ప్రభా నాయన ఆత్మ లేనివాడు నా కాడన్నావు ప్రభ కాబట్టి నీ పరిశుద్ధ ఆత్మ ప్రభా నాయన అంత్యదినంలో అడిగిన ప్రతి ఒక్కరికి అంది మీరు అనుగ్రహిస్తానన్నారు ప్రభా కాబట్టి ప్రభ అది మేము పొందుకొని ప్రభ ఎల్లవేళలా నిన్ను స్థుతిస్తూ నిన్ను గణపరుస్తూ నీ నామాన్ని కొనియాడాల ప్రభా కాబట్టి ప్రభ నాయన కయూను ప్రభ తండ్రి తన సహోదరుణ్ణి ప్రభా నాయన ద్వేషించి తన సహోదరుణ్ణి హత్య చేసిండు ప్రభ కేవలం ప్రభ నాయన శారీరకంగా ఉన్నాడు శారీరకంగా చూసిండు కాబట్టే ప్రభ ఈ రోజు ప్రభాయన మాలో ఎలాంటి కోపాలు ద్వేషాలు ప్రభ ఎవరి మా తోటి సేవకుల పట్ల సహోదరుల పట్ల ఎక్కడా వి లేకుండా నాయన ఆ కలవరిసిరిలో మీరు చూపించిన ప్రేమ మేము చూపించాలా ఈ లోకంలో మీరు ఎంతగానో తగ్గించుకున్నారు ప్రభ మేము కూడా తగ్గించుకోవాలా సాత్వికంతో ఉండాలా దీర్ఘశాంతము కలిగి ఉండాలా ప్రభా తండ్రి ఆయన ప్రభా అవన్నీ మేము ఉండాలంటే నీ పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ ఉంటేనే ప్రభ మాలో మంచితనమైన సమాధానమైన ఆశా నిగ్రహమైన ఎదుటి వారితో ప్రేమగా నడుచుకోవాలన్నా ఏం చేయాలన్నా కాబట్టి ప్రభా నాయనా తండ్రి కాబట్టి ప్రభా మేము దినదినం ప్రభా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం ప్రభా మేము దాన్ని పోగొట్టుకోవట్లేదు కాబట్టే ప్రభా ప్రతిదినం మధ్యాహ్న కాలం అందు ప్రభా నీ యొక్క దప్పిక తీర్చుకోవడానికే ఆ జలము మీరే ప్రభా కాబట్టి నీ సన్నిధికి మేము వచ్చి దినదినం ప్రభా నాయన మా యొక్క దప్పిక ప్రభా నీ వాక్యమే తీరుస్తుంది ప్రభా మాకు సమృద్ధిగా జీవాహారం ప్రతిదినం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రాభ మమ్మల్ని మీరు ఎంతగానో బలపరుస్తున్నారు ప్రాభ ఈ యొక్క ఆరాధనలో ప్రభా నాయన నీ దగ్గరికి వచ్చినాం కాబట్టి ఆ జీవజలము ఈ యొక్క వాక్యమే కాబట్టి ఈ వాక్యం ద్వారా ఎన్నో మరుగైన విషయాలు మాకు చూపిస్తున్నారు ఎన్నో ఆత్మీయ సత్యాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రాబ కాబట్టి ప్రభా మీకెంతో వందనాలు ప్రభా మాకు సమృద్ధిగా మాకు దప్పిక తీరుస్తున్నందుకు సమృద్ధిగా నీ జీవాహారం మాకు అనుగ్రహిస్తున్నందుకు మా ఆత్మలను నువ్వు ఎంతగానో కాపాడి రక్షించి బలపరుస్తున్నందుకు నీకెంతో వందనాలు ప్రభా నీకెంతో కృతజ్ఞతలు నీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం ప్రభా కాబట్టి ప్రభ ఏదైతే ప్రభా మేమేదైతే ఆ దప్పిక తీర్చుకున్నామో ఆ ఆహారం తిన్నామో ప్రభా ఆహారం అందరూ ఆ దప్పిక తీర్చుకోవాలా అందరూ ఆహారం భుజించాలా ప్రభ కబట్టి నాయన మీరు బయలుపరిచినవి అన్ని మేము ప్రకటించాలా ప్రభా ఆయన అనేక ప్రదేశాల్లో వెళ్లాలా అనేకులకి మేము ప్రకటించాలా ప్రభా అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు మీరు మాకు అనుగ్రహించండి మా ద్వారా ప్రభా మీరు మాతో నడవండి ప్రభా నాయన వెళ్ళే ప్రతి చోట నాయన నీకు మహిమకరంగా మేము ఉండాలా నీకు సాక్షులుగా మేము ఉండాలా ప్రభా మాలో ప్రభా నీ యొక్క నాయన తండ్రి ఆ యొక్క తండ్రి మహిమ బయటపడాలా ప్రత్యక్షం అవ్వాలా ప్రభా కాబట్టి ప్రభ వాక్యం ద్వారా ప్రభా దినదినం మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు ఆయన మీరు ఎంతగానో మాకు మీ కృప సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకు ఎవరికి లేని ధన్యత యోగ్యత భాగ్యము మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ప్రభాయన ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గాన్ని త్రోవని మీరు సరళం చేయండి ప్రభా వాళ్ళ రాకపోకల్లో ప్రతి విషయంలో మీరు తోడంనండి కుటుంబాల్లో మీ పరులోక శాంతి సమాధానం దయచేయండి నాయన మా ఉద్యోగాల్లో ప్రభానైనా తండ్రి మీరే మాకు విజయాన్ని అనుగ్రహించండి ప్రభానైనా ప్రతి దుష్టుడు బాణాలను మేము ఎదుర్కొని నిలబడి వాడిని ఓడించేలాగా ప్రభా శక్తి బలం మాకు అనుగ్రహించండి ప్రభానాయన మాకున్న ప్రతి శోధనలో మీరు కొట్టివేయండి ప్రభానాయన నాయన తండ్రి ఇంకా ప్రభ నాయన నీ వాక్యంలో మేము ఇంకా బావుగా ఫలించాలా ప్రభ ఎవరు చూడని రీతిగా వాక్యాలు చూడాలా ఎవరు చెప్పలేని విధంగా వాక్యాలు చెప్పాలా ఆ రీతిగా ప్రభ నీ యొక్క మేము ఉదక స్నానం చేయబడాలా ప్రభ కాబట్టి నాయన ఆశపడితే తృప్తి పరిచే దేవుడో ప్రభ నాయన మేము ఆశపడుతున్నాం కాబట్టి దినదినం మీరు ఎన్నో చూపించి మా ప్రాణాన్ని మీరు తృప్తి పరుస్తున్నారు ప్రభ ఇంకా నాయన మేము తృప్తి పడలేదు ప్రభ ఇంకా సమృద్ధిగా మేము ఉండాలా ప్రభ నీ జ్ఞానంలో కాబట్టి ఇంకా ఎన్నో లేఖనాలు ప్రభా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు మాకు బయలుపరచండి అవన్నీ ఈ లోకానికి మేము ప్రకటించాలా ప్రభ కాబట్టి అలాంటి కృప మాకు అనుగ్రహించండి ప్రభ అలాంటి మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించి ఆయన మాకే మీరు తోడంనండి ఎక్కడైతే వర్షాల వల్ల వరదల వల్ల ఎంతో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది ప్రభ కాబట్టి ప్రభ నాయన తండ్రి మీరే ప్రభ ఆ వర్షాన్ని ఆ వరదలను మీరు గద్దించండి ప్రభా నాయన వాటి నుంచి ఎవరికి ఏ ప్రాణ నష్టం ఏ ఆస్తి నష్టాలు కాని ఏవి ఆయన కోల్పోకుండా నాయన మీరే నాయన మీ కృప వాళ్ళ పట్ల చూపించండి మీరే వాళ్ళని కాపాడండి రక్షించండి వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలా ప్రభా వాళ్ళందరూ నీ సువార్త వినాలా ఎవరు నశించిపోవడం నీ చిత్తం కాదు కాబట్టి ప్రభ నాయన ఎవరు నశించకుండా ప్రభ ప్రతి ఒక్కరు యొక్క వాక్యం ఆ రక్షణ సువార్త విని వాళ్ళ ఆత్మలన్నీ ముద్రింపబడాలా ప్రభ మీరే ప్రభాయన గొప్ప గొప్ప సేవకులని మమ్మల్ని కూడా లేపిన ఆయన మీ కొరకు మేము విశేషంగా సేవ జరిపే భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకున్నాను తండ్రి ఆ మీన్ పర్షుద్ధర తండ్రి మీకు స్థితుల స్తోత్రాలైనా సర్వోన్నతుడ దేవ మీకే కృతజ్ఞతలు వేసాయారు ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించినారు మీకే వదనాలు ప్రభావం మధ్యాహ్న కాలంగా మీ సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించినారు తండ్రి దాన్ని బట్టి మీకెంత వదనాలు వేసాయారు మేము అనుసరించలేక మీద గలపరిచినాగానే మీ యొక్క స్వరం ఇలా అందా మమ్మల్ని సిద్ధపరిచింది నడిపించేందుకు మీకు ఎంతో బదనాలు ప్రభావ అవును ప్రభుత్వ శరీర నుంచి మేము బయటకి రాలా ఆత్మీయ స్వభావం పెంచుకోవాలి ప్రభ మీరు సమయం ఎంతో సమీపం ఉంది కాబట్టి మేము త్వరగా సిద్ధపడాలా అనేట్లు సిద్ధపరచాలా అటువంటి మనం ప్రార్థిస్తుంటుంది రాబోతుందో ఏ రీతి ఉండబోతుంది మీరు గ్రహించాలా అనేట్లని మీ వాక్యమే వాటికి ఆధారం ప్రభావ అవును ప్రభు మీ వాక్యం వెళ్ళగానే కాబట్టి నేను ప్రతి ఒక్కరి జీవితానికి ఈ యొక్క వెలుగు తీసుకుంటా వాళ్ళనైనా శివార్థ ప్రకటించినప్పుడు అనేక రక్షణ పొందాల ప్రభావం అన్నికి ఎట్లా శువార్థ ప్రకటించాలో మాకు జ్ఞానం అనుగరించి మనం ప్రార్థిస్తున్నాం రకరకాల మతస్థులకి మీరే నడిపించండినైనా మీ కొరకు సాక్ష్యాలు పెట్టుకోండి ప్రభావ ప్రతి సిస్టర్స్ ని మరి కొటుంబీకులని బిడ్డలందరినీ ఆశ్రయించి మమ్మల్ని అందరినీ మీరు ఆ ప్రవస్థపరచుకోమని ఏ శివకృష్ణానో ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుధుల ప్రేమ కృపణ తండ్రి దేవ ప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తులు అర పరిశుద్ధైన సర్వశక్తి మంతుల సర్వాధికారి బంధనాలు ప్రభా వేలాది దుద్ధలతో కూడిన మాహోన గొప్ప దేవ నీకే స్తోతం నీకే బంధనాలు తండ్రి దేవాయేసు ప్రభా మరి వాక్యం చేతి మాట్లాడ ప్రభా నీకు వందలాలి తండ్రి దేవాయేస ప్రభా ఆత్మీమైన లోతులకు మమ్మల్ని నడిపించని ప్రభా ఇంకా ప్రభా మేము తెలుసుకోవాలని ఒక సత్యాన్ని ప్రభా ఏసుభ ప్రతి ఒక్క సత్యాన్ని ప్రభా మరి మేము దట్టగా కట్టుకొని మేము నడుచుకోవాలి ప్రభా దేవ మరి మీద మాకు సహాయపడండి ప్రభా దేవాసూ ప్రభా మేము ఇంకా శరీరకరంగా ఉంటే ప్రభా మా నుంచి తొలగించని తీసివేయండి ప్రభా మరి అది ఇంకా ఏమైతే ఉందో ప్రభా మాకు చూపించని ప్రభా సలో ఒప్పుకొని ప్రభా వాటిని వదిలేసి ప్రభా ఇంకా ప్రభా నీ పనినే ఆదరించుకున్న ప్రభా నీ యొక్క వాక్య ప్రభా మాకు ఆదరణకర్తగా ఉంది ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలి తండ్రి దేవాయసు ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధమాలో ఇంకా ఎక్కువ నిండాల ప్రభా దేవా నీ యొక్క ఇంకా మేము తెలుసుకోవాలా ప్రభా దేవాస ప్రభా అనే కులకి శుభార్త ప్రకటించాలంటే ప్రభా నీ యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపు దాయించభ దేవాయసు ప్రభా ఎప్పటికీ ప్రభా యొక్క వెలుగు మారుజంలో నిండాల ప్రభా దేవ మరి నీ మాకు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభావ మీ యొక్క అస్తం తోడించి మమ్మల్ని నడిపించండి ప్రభా ఉచిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీపించండి ఆయుష్ బాచనింపండి ప్రభా వాళ్ళ హృదయ భాషలు మీరు తీర్చండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ గురుప్రభ అభిషేకించిన సేవలు వాడుకునే ప్రభా యొక్క పరిశుధ రక్తం చేత ప్రభ మా అందరినీ గురుప్రభాని యొక్క స్త్రీలు ముద్రించి పెట్టుకోమని ప్రార్థం సత్వంతో యశప్రభ గొప్ప జనం కనుకరించండి నాదివ ఆత్మహత్య ఇవ్వండి హర్ సరస్వతం నడిపించండి నాది వాళ్ళని శ్రతం చేస్తుంది వాళ్ళు క్షమించని యశప్రభ వైరస్ బ్లడ్ ముట్టని తాకని స్వర్శపరచండి అలదిగా వాళ్ళ బి రక్షణ తెచ్చండి బ్యాగ్నీరియాన్ని పోషించండి ఎవరు హాని చేయకుండా కాపాడండి నాది వాణిస్ కేపే నెంత బ్రదర్ ఉన్నారు అలలి అందరు ముట్టను తాకండి ఆత్మతో బలంతో నింపి శక్తితో నింపి సేవ సహాయం చేయితాన్ని ఏల కాల్చి నాది వాని సృతం చేసాను అన్న ముట్టను తాకండి బలం శక్తి తెచ్చి ఆరోగ్యం చేయి అన్నదరం కతాన్ని తెలియవేచని అక్కడి ముట్టను అలాగే ఆత్మతో బలంతో బలం శక్తితోనిపి అక్కడికి బలంగా వాడకూడదు ఏసోప్రభ వీళ్ళని దీవించి ఆశీర్వాదించి మీ చేతిలో బలమైన సేవ తయారు చేయండి ఏసోప్రభ నాదివాన్నితం ఆ చక్రోగి జ్ఞానం తెలియచండి ఆ ప్రాంతం అంతా ఆ ప్రాంతం ఏసుకరిస్తున్న వాళ్ళ స్వార్త పోవాలా సేవ జరగాలి యశప్రభా తన భార్య సంతానం కలిగే చేయండి ఆమె బలమైన సేవ తయారు చేయండి కుటుంబంతో రక్షణ పొందాలా మీతో రాక సమీపింది నాదివాన్ని ఇంకా ఇంట్లో లోతలు నడిపించండి మీ జ్ఞానం తెలివి మీరాక మాకు సిద్ధపరచుకొని ప్రతి ఆటకిదేళ్ళను కాల్ చేసి అలా దేనిషలో భయపడకుండా అలలీయ నీ కోసం ప్రభా రోషం పరోచం మీ పక్షంగా ఉండి జీవితాన్ని సాయించి మినిస్తున్నా ప్రస్తుతం ఏసనాయన రక్షక ఈ మధ్యాహ్న కాలం మంది మేమందరం కూడుకుని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందలు స్తోత్రముడి చేసా ప్రభా నాయన రక్షక ఏ గ్రూప్ మెంబర్స్ అవసరాలన్నింటినీ తీర్చండిసయ్యా ప్రభా ఇంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి అందరినీ సేవకు కావలసిన రిసోర్సెస్ ని అనుగ్రహించండిసాయా అనాథాల కోసం నిరాశ్రయుల కోసం వైరస్ తో బాధపడుతున్న వారి కోసం పేదల కోసం ప్రార్థిస్తున్నాం మెసయా విధువరాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం వారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి సయ బ్రహ్మాయన రక్షక మీరు మమ్మల్ని లోకము పంపిన విధానం ఆ పర్పస్ చేసి మీ రెండవరు అక్కడ కోసమే సిద్ధముగా ఉండేలాగా అనుగ్రహిస్తారని మమ్మల్ని అందరినీ దీవించి ఈ కొద్ది విన్నపంలో క్రీస్ చేసినాము పెద్ద పాప నునీయంగా పెట్టుకుంటున్నాను దేవా మన ప్రభు ఏ క్రీస్తక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండి గాక ఆమ్ ప్రైజ్లాడతారు అందరికీ సిస్టర్స్